స్కై పారాదనలో జాయిన్ అయిన మీ అందరికీ నా నిండు వందనాలు అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అక్క ప్రయత్నాడక్క మీరు పాట ప్రేయర్ చేయండి ఓకే సిస్టర్ చేస్తాను మూసుకుందాము ప్రార్థన చేద్దాము స్తోత్రమైన పరిశుద్ధుడ మహిమోన్నతుడ సరస్వతి మధుర జీవంగల దేవా నీకే వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం వందనాలు ప్రభావ పొద్దున ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికే స్తోత్రం నాయన ఇచ్చిన ధన్యతను బట్టి ఇక్క వందనాలు ప్రభ రాణబిడ తొందరగా నడిపించండి నయన ఆటంకాలని తొలగించండి ఏసుప్రభ వచ్చిన పతొక్కపడి ఆశీర్వాదం పొందునుగాక దేవానికే వందనాలు స్తోత్రంలో నాయన ఇచ్చిన ధన్యతను ఏసుప్రభ అనేక మంది రక్షణ పొందుటమి సహాయం చేయండి నిస్సందికి నడిపించండి దేవానికే వందనాలు ప్రభ పతొక్కపడి గుర్తు ఎలాగాలన్న ప్రభా నిస్సందికి నడిపంపబడాలా దేవాన్ని సేవ శక్తి దయచేసి నీ పరిశుద్ధానికి నడిపి ండి తండ్రిని మరి కుటుంబాన్ని ఇంకా మారలేదో ప్రభా కుటుంబాలంతా మారి రక్షింప పొందాలా సాక్షిగా నిలబడాలా ఆటంకాలను తొలగించండి తండ్రి యశూ ప్రభా సేవలు బలపడుతున్న ప్రభా పదొక దీవించండి ఆశీర్వదించండి ఇంకా సేవన బహుబలంగా మీరు వాడుకోండి కుటుంబ సంగతులు మరమ చేత మీరు మాట్లాడండి తండ్రిని యశు ప్రభ ఈ రాత్రి కాలం మీరు వాకింగ్ చేత మాతో ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానం పట్టి ప్రభా ప్రోత్సహిస్తున్న ప్రభావ అందరి బట్టి వందన దేవా ఇంకా యేసుకృష్ణనామంలో దేవ ఎక్కడైతే బలహీనతమే ప్రభా ఇంకా మీరు జీవితం ఇంకా సరి చేసుకోవాలి వాక్యం చేత దేవ మీరు ఇంకా అనేకమైన విషయాలతో మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి ఎస్ సయనికే స్తోత్రం నాయన దేవానికి వందన ప్రభ ముఖ్యంగా యశుకృష్ణ నామంలో పాఠధర్మం పై పొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని ఇంకా బలపరిచి రాకడకే సిద్ధపరచండి దేవ ఇంకా ఏసు ప్రభా ఇంకా బలమైన సేవ చేయాల దేవా సైతన్ రాజాన్ని కూర్చాల ప్రభ ఇంకా అనేక మందికి స్వార్థ సనికి నడిపించానా అలాంటి శక్తి పతోక బిడ్డకు దయచేయండి బలపరచండి నేను అక్కడకి ఇష్టపరచుకోమని నగర నేసి కుసి మడి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే థ్యాంక్ యూ అక్క ప్రైజ్ అలాడ్ అన్నం మీరు పాట పాడండి ినను కోల్పో దేవా నీ రూపమును హేయ క్రియలతో సిలువేసి నను నాపై కృపను తొలగించ నిన్ను బాధించిన బరియించ నా పాపము జ్ఞాపకమేరా లేదా నిన్ను బాధించిన నా పాపం జ్ఞాపకమేరా లేదా నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవా నిరూపమును ఎరిగి ఎరిగి చెడిపోతిని తెలిసి తెలివిగా తప్పిపోతీని ఎరిగి ఎరిగి చెడిపోతని తెలిసి తెలివిగా తప్పిపోతీని బ్రతికున్న శబమునై నేనుంటినీ ముదిరిపది అహముదిరిపది లేవలికపో బ్రతికున్న శవమునై నేను తిని అహముదిరిపది లేవలేకపో నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవా నీరూపమును క్రియల తులు వేసి నను నాపై నీ కృప తొలగించ విందుకు నన్ను నీవలే నిర్మించినను గోల్పోతే దేవా నిరుపమును భయ భక్తులు నిర్వ నై కుంపటి ఓడిలో పెట్టుకుంటీని భయభక్తులు లేని వెర్రి వాడనై కుంపటి ఓడిలో పెట్టుకుంటీని ఒక పోటీ కోటికై ఆశపడి తిని వ్యభిచారినై వెక్కి వెక్కి ఏడ్చుచుంటిని ఒక పూట కూటికై ఆశపడితీ విభిచారినై వెక్కి వెక్కి ఏడ్చుచుంటిని నన్ను నీ వలె నిర్మించినను కోల్పోతి దేవా నీరూపమును హేయ క్రియలతో సిలువే సీనను నా పైన నీ కృపను తొలగించ విందుకు సిల్వలోని శ్రమ చూడకుంటినీ కల్వరి ప్రేమను కానకుంటిని శిల్వలోని శ్రమ చూడకుంటిని కల్వరి ప్రేమను కానకుంటిని నిను శిలువే యమని కేకలేసితే అయినా క్షమించి కాగిలించి ముందు పెట్టుకుంటవి నిన్ను శిలువే యమని కేకలేసి అయినా క్షమించి కాగిలించి ముందు పెట్టుకుంటవి నన్ను నీ వల్ల నిర్మించిన ల్పో దేవ నీరూపమును హేయ క్రియల తొసిలు వేసినను నా పైన నీ కృప తొలగించ విందుకు నిన్ను బాధించిన బరించ పాపం జ్ఞాపకమేరాలేద నిన్న బరిహించితివ నా పాపం జ్ఞాపకమేర లేదా నన్ను నీవలే నిర్మించినను కోల్పోతి దేవ నీపమును అలాగే ఆ ప్రైజ్ లాడ్ అందరికీ థ్యాంక్ అన్న ప్రైజ్ లాడ్ మన మధ్యలో మనకు సప్నకా వాక్యం అందిస్తుంది ప్రజలాడక మీరు వాక్యం అందించారు స్తోత్రం దేవా పరశుధన పరశుధన తండ్రి మీకు వందనాలు ఇస్తున్నా తండ్రి వాక్యంలోకి వచ్చినాం దేవా మరియు మా మాట్లాడండి ప్రమాదేవా అంటే నా తండ్రి దివా మరి వాక్యం తండ్రి మేము దయానిస్తున్న ఒక ప్రభాతం అయ్యా మీకు పరిశుధాపం నడిపి దయచేసి మాట్లాడిన దివా నా దైవ మనకి వందనాలు చెల్లిసిన ప్రభావం మీ యొక్క వాక్యం సరం ఇంటికి ప్రభావం నేను కాదు ప్రభాతాన్ని మీరే ఉండి మాట్లాడమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి హేచ్ ముప్పై నాలుగో అధ్యాయం చూసుకున్నాము మరియు వ్యహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగా సెలవిచ్చాను నరపుత్రుడ ఇస్రాయల్ కాపులను గుచ్చి మాట ప్రవచింపు ఆ కాపురులతో ఇట్లను ప్రభువాగు యోహోవాలవిచ్చేదేమనగా తన కడుపును నింపుకోను ఇస్రాయలు కాపుళ్లకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను కదా మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగం గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటి వాటికి కట్టు కట్టరు తొలివే తొలివేసిన వాటిని మరలా తోడుకుని రాదు తప్పిపోయిన వాటిని వెతుకరు అది మాత్రమే కాక మీరు కాఠిన కఠిన మనస్కులయ్యి బలత్కర వాటిని ఎలుగరు కాబట్టి కాపరులా కాపరు లేకే అవి చెదిరిపోయాను చెదిరిపోయి సకల్ అడివి ముగములకు ఆహారం ఈ దేవుడు యొక్క వాక్యము మనకు బయలుపరుస్తుంది ఏంటంటే కదా కాపురాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు కాబట్టి మనకి ఈరోజు దేవుడు బయలుపరిచిన యొక్క వాక్యం మనం పది నెల మీ దగ్గర పంచుకుంటున్నాను కాబట్టి దేవుడు కాపురాల గురించి మాట్లాడుతున్నాడు గొర్రెల గురించి అతను ఎంత చింతిస్తున్నాడు దేవుడు గొర్రెల గురించి అతను అతను ఎంత దుఃఖపడుతున్నాడు దేవుడు కదా కాపురల గురించి చెప్తున్నాడు కదా గొర్రెలు అంట కదా తమ కాపురులు తమ కడుపును నింపుకుంటున్నాడు కానీ గొర్రెల గురించి వాళ్ళు అస్సలు కదా శ్రద్ధ కలిగి లేరు అని చెప్తున్నాడు దేవుని వాక్యం తెలివిచ్చుతున్నాడు ఏమన్నా కదా తమ కడుపు నిప్పుకుని ఇస్రాయులు కాపులకు శ్రమ అని చెప్తున్నాడు దేవుడు శ్రమ కదా వారిని దేవుడు కాపురులకు దేవుడు వారిని విమర్శిస్తా దేవుడు కాబట్టి గొర్రెలంట గొర్రెలు మేపవలే కదా కాపురుడు ఎవరైతే దేవుడు కదా గొర్రెలకి కాపురం పెట్టిన కాపురం గొర్రెలను మేపనని కదా కానీ వాళ్ళు వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారంట అంటే వాళ్ళు కడుపులు నింపుకుంటున్నారు గొర్రె కాపురలు అంటే కంటే అంటే గొర్రెలు ఎట్లా ఉంటున్నాయి అవి కదా అవి పశువులు కదా అని కూడా దేవుడు యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళు మాత్రం కడుపులు ఉండ తినే కదా హెచ్చగా వాటి బొచ్చనతో ఎచ్చగా కప్పుకొని ఉంటున్నారు కానీ కదా కప్పుకొని ఉంటున్నారంట కానీ మరి వాళ్ళని మేపట్లేదంటాం గొర్రెలనట మేపడంటాం వాళ్ళు అని దేవుడు కాపురల గురించి మాట్లాడుతున్నాడు అలాగే మనం కింద మనం ఇరవై వర్షం నుంచి అక్కడ మనం చూసుకుంటే గొర్రెల గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు అయితే చూడండి దేవుడిని మనసు ఎంత కదా కాపురల విషయమే వాళ్ళ వాళ్ళు చేసే ఒక భయంకరమైన విషయమే దేవుడు ఎంత బాధపరుచాడు గొర్రెని వధించి కొవ్ వధించి గొర్రెలనట వధించి పువ్వునే తీసి పొచ్చునంట వాళ్ళు కప్పుకోందులు కానీ కదా గొర్రెలంటే వాళ్ళు మేపనంట బలహీనమైన అంట గొర్రెలు బలహీనమైపోయినాయి అంట వీళ్ళ వీళ్ళు సరిగ్గా మేప గొర్రెలన్నీ బలహీనం కదా ఈ బలహీనమైనా కానీ వీళ్ళంట కాపరు రోగగా రోగం గల వాటిని కాపరు గాయపోయిన వాటిని కట్ కట్టు గాయపోయిన కట్టు కట్టలేదు అని చెప్తున్నాడు దేవుడు కదా తొలి వేసిన వాటి అంటే మరలా తోడుకొని రారు అట్లా ఉన్నారంట అంతా భయంకరంగా ఉన్నారనమాట కాపరు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అయితే తప్పిపోయిన వాటిని అంటే వాళ్ళు బెతకరంటా తప్పిపోయిన వాటిని బతకరు వాళ్ళు అది మాత్రమే కాక వాళ్ళు ఎట్లా వెళ్తున్నారంట వాళ్ళని కఠిన మాస్కులే బలాత్కారంతో వెళ్తున్నారంట కదా వాడికి భయంకరమైన శ్రమ అంట వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు అది కఠినంగా వాళ్ళని వెళ్తున్నారు కఠినంగా బలాత్కారంతో వాళ్ళని వెళ్తున్నట్ట వాళ్ళకున్నదంతా దోచుకుంటున్నారు తీసుకుంటున్నారు కానీ వాళ్ళని మాత్రం కఠినంగా వెళ్ళడము కదా వారికి బాధ వారికి అదా వాళ్ళు ఎంత బలహీనం వాళ్ళ రోగగ్రసుకులైన కానీ కదా వాళ్ళని స్వస్థపరచరంట అవే కట్టుకట్టరంట కదా అయితే ఇక్కడ ఏమంటున్నది ఎవరు కదా బలాత్కారులు వాటిని ఎలుదూరు కాబట్టి ఆపరు లేక అవి అంతా గొర్రెలు ఆపరు లేకనే అవి చెదిరిపోయినట్ట అయితే అవి పోయి అంట సక్కల అవ అడవి మృగముల కంటే ఆహారం అయ్యను అంటున్నాడు దేవుడు ఇప్పుడు నేను ఎంత బాధగా పడుతుంది దేవుని మనస్సు అనాత్మ అవంట చెదిరిపోయి సక్కల మృగములకు ఆహారం అయిపోయినారంట అంటే మనకు తెలుసు కదా ఆ దో అంటే జబర్దస్తి చేస్తాయి కదా దోచుకుంటే బాధపరిసే గాయపరిసే మృగములు అట్టి చీల్చి చెడ్డాలు పీల్చి పాడేస్తా ఉంటాయి కదా అలాంటి మృగముల కంటే గొర్రెలు అయితే నా గొర్రెలు అంట నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండల మీద తిరుగు తిరుగులాడుచున్నవి కదా అవంట ప్రతి ఎత్తైన కొండల మీద తిరుగులాడుచున్నాయట దేవుని గొర్రె పిల్లలు ప్రతి ఒక్క కొండ మీద పార్వతుల మీద తిరుగులాడుచున్నట ఎందుకంటే కాపురి సరి పట్టించుకోక వదిలేసినందుకు వాటి పరిస్థితి అలా అవి నా గొర్రెలు పర్వతములు అన్నిటి మీద ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి అంతట చెదిరిపోయినవి అనుకుంటున్నారు దేవుడు నా గొర్రెలు భూమి అంతట చెదిరిపోయినవి వాటిని గురించి విచారించవాడు ఒక్కడుని కూడా లేకపోయినట్టా ఇప్పుడు అట్లా ఉంటున్నది ఇప్పుడంతా అట్లనే ఉంటుంది వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారు కానీ గొర్రెల గురించి పట్టించుకోరనమాట అయితే అవి అంట చెదిరిపోయినంట కదా భూమి అంతటి చెదిరిపోయిన అంట అవి వాటి గురించి విచారించి వాడు లేడంట కదా అయితే పెదుకు వారు ఒక్కడును లేడంటున్నాడు దేవుడు పెదుకు వారు లేడు కాబట్టి కాపురు లారా యహో మాట ఆలోకించుడి కాపురు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మ దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారం ఆయను అని అంటున్నాడు దేవుడు కాపరులు లేకనంట ఏమైనా అంటే అవి సక్కల మృగములను గొర్రెలు కదా కాపరులు నా గొర్రెలను విచారింపరు గొర్రెలను విచారింపట్లేదంట కాపురులు అయితే తమ కడుపు మాత్రమే నింపు తమ కడుపులో నింపుకుంటున్నారంట ఆ పొర్రులు మాత్రము తన గొర్రెల గురించి విచారించట్లేడు వాళ్ళ కడుపులు నింపుకొని వాళ్ళ స్వార్థాలు చూసుకోవడం వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోవడం మాత్రమే కానీ గొర్రెని విచారించడం కదా గొర్రెలకు కదా దేవుడు మన ప్రభు ఏమో గొర్రెల గురించి నా వచ్చినా నేను గొర్రెలకి మంచి కాపురేనాడు దేవుడు కదా అయితే ఆయన అందుకే గొర్రెల గురించి ఆయన కదా అందుకే దేవుడు కదా నేను నేను గొర్రెలకి ముందు ముందుండి నేను నడిపిస్తున్నాడు దేవుడు కానీ ఈ కాపురులు ఇటున్నారంటే కదా పట్టించుకోవట్లేదు గొర్రెలను ఇక్కడ కానీ గొర్రెలను మేపరు వాళ్ళంట కదా మనం చూసినాము ఇందా యొక్క ఎనిమిదో వచ్చిన గొర్రెలు దోపుడుసమై తక్కలేమైనా అడవై ముఖముకు ఆహారం ఆయను కాపరులు నా గొర్రెలను విచారింపారు తమ కడుపు మాత్రం నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు అలా ఏం తెలుసారు సరిగ్గా కాపురలు పట్టించుకపోతే ఇంకా రకరకాలుగా వాళ్ళ లోకంలో కలిసిపోవడం వాళ్ళు ఎక్కడ మంచి జరుగుతారు వాళ్ళకి ఎక్కడ బాగుంటుందని ఈ చర్చి నుంచి ఆ చర్చ్కి అక్కడ నుంచి తిరిగి తిరిగి లోకంలో పచ్చిపోతే కలిసిపోతే కొన్ని గొర్రెలు కొన్ని గొర్రెలు ఏమో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుంటే పాత జీతంకి మళ్ళీ వెళ్ళిపోతారు చేయడం ఆ కొండ ఈ కొండకు అక్కడిక్కడ పోవడం లాంటివి గొర్రెలు చేస్తూ ఉంటాయి కానీ ఎందుకంటే పట్టించిన కాపుర లేక కాబట్టి దేవుడు ఏమంటున్నారు కాపురలకే కదా వాళ్ళు శ్రమ దేవుడు కాపురులను శిక్షిస్తా అంటున్నాడు దేవుడు ఇక్కడ అయితే ఇదే ప్రభుకు యహోవాకు కాబట్టి కాపురులారా యహో మాట ఆలకించుడి అంటున్నాడు దేవుడు ప్రభు అయిన యహోవా సెలవు నా జీవముతోడు నేను కాపురులను నా అలాంటి కాపురులకు నేను విరోధినై కదా నేను విరోధిని అని దేవుడు విరోధినైతిని నేను అలాంటి కాపురులకు నా గొర్రెలను పట్టించుకుని కాపులకు నేను విరోధినైతిని ఒక కాపరి గొడవలకు ఒక కాపరి ఉండాలంటే అది దేవుడు ఏర్పరచుకుంటే కదా అడు అతను కాపరి అవుతాడు ఆ కాపురైనప్పుడు ఆ కాపురి గొర్రెలను మంచిగా కాయాలి మంచిగా వేపాలి లేకపోతే కదా దేవుని మనసు ఎంత దుఃఖిస్తుంటది ఎంత బాధపడుతుంటది గొర్రెల గురించి కాబట్టి దేవుడికి రా అలాంటి కాపులు గొర్రెలను పట్టించకుండా వాళ్ళు బాగు గోకలు చూడకుండా వాళ్ళకి రోగం వచ్చినా నొప్పి వచ్చినా వాళ్ళు పస్తున ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నా చూసుకొని వాళ్ళది వాళ్ళు వాళ్ళని పోషించుకునే కాపురు లేక శ్రమాను దేవుడు వారికి అంటే దేవుడు విరోధి అయినాడు అదే దేవుడే విరోధి అయి ఉంటే ఎవరు వారిని కాపాడతారు కానీ వారిని కదా అయితే నా గొర్రెని కూర్చి వారి వారి వారి వద్ద విచారించదును దేవుడు వదిలాడు దేవుడు ఒక్క గొర్రెనే కాపరి ఒక్క గొర్రెని కదా వదిలేసినా కానీ ఒక గొర్ర కదా తప్పిపోయి అది పాడైపోతే కదా కాపరిని విచారించాడు దేవుడు ఖచ్చితంగా విచారిస్తాడు దేవుడు కదా ఆయన నీతి న్యాయములు దేవుడు ఆయన కదా ఆయన నీతి ఆయన న్యాయము ఆయన సత్యములు ఆయన ప్రేమ పరిశుద్ధ అది స్థిరమైనవి అవి ఎప్పుడు తరగవు స్థిరమైనవి ఆయన ఖచ్చితంగా కాపరులకు కదా ఏం విమర్శ ఏం చేస్తున్నారంట విచారిస్తున్న తన గొర్రెల గురించి కాపురులను విచారి దేవుడు కాబట్టి వారు గొర్రెలను మేపుట వారితో నేను గొర్రెలను మేపుట మాన్పించదను ఆ కాపరి సరిగా లేకపోతే కదా ఆ గొర్రెలను అంట కదా వారి చేతనంట మాన్పిస్తున్నారంట గొర్రెలను మేపుట కదా వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళ దగ్గర నుంచి తప్పిపోతారు ఇంకా అలాంటి కాపురి దగ్గర ఉంటారు గొర్రెలు ఉండవు కదా ఒక్కొక్కటి మెల్లగా అటు ఇటట్టు తప్పిపోతాయి వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనక జాలకు ఇందురు ఇకను కదా కాపురులు తమ కడుపు నింపుకొనక జాలకు ఇందురు అంటున్నాడు దేవుడు అయితే నా గురులు వారికి తిండి కాకున్న వాటి నోటి నుండి నేను తప్పించదను అంటున్నాడు దేవుడు అయితే ఇదే ప్రభువు యహోవాకు ప్రభు అయిన వ్యవహో సెలవు ఇదిగో నేను నేనే నా గురులను వెతికి వాటిని కనుక్కుందును అయితే ఆ తప్పిపోయిన వాటిని అన్నిటినీ నేనే వెతికి వాటిని నేను కనుక్కుంటాను అంటున్నాడు దేవుడు చూడండి దేవుడు ఎంత ప్రేమ సరిపోయినాడు కదా కదా ఒక్కటి తప్పిపోయినా ఆయన దేవుడు కదా ఆయన దాన్ని దేవుడు ఒక్కటి తప్పిపోయినా కదా వెతుక్కుంటాడంట అందుకే దేవుడు మన ప్రభు కూడా అంటే మనము విన్నాం కదా ప్రభు నోటిదారు వచ్చిన మాట కదా తప్పిపోయిన వాటిని దేవుడు రై రక్షించుటకు నేను వచ్చి అని మన ప్రభు అన్నాడు కాబట్టి కదా వందలు ఒకటి తప్పిన దాని కొరకు దేవుపై వెతుకుతాడంట అయితే ఇక్కడ చూడండి ఎన్ని గొర్రెలు తప్పిపోతున్నాయి ఆయన చెప్తున్నాడు దేవుడు ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుక్కుందును కదా ఆయనే తన గొర్రెను వెతికి అనుకుంటాడంట తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపుర వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీ చీకటి గల మబ్బునందు కదా చీకటి మబ్బు మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చదిరిపోయాను అక్కడ నేను వాటిని తప్పించి తీసుకోసిన దేవుడు చూడండి కదా కాపరులు వదిలేస్తే దేవుడు వదులుతారా దేవుడు వదిలేడు అందుకే మనుషులు కదా ఎవరిని కాదు నమ్ము ఎవరిని నమ్ముకోవాలి కదా కాపరి అయిన నమ్ముకోవాలి కానీ ఏ ఒక్కరిని నమ్మక నమ్ము నమ్ముకోవటానికి లేదు అని ఇక్కడ మనకు తెలుస్తుంది కదా దేవుడే కదా వెతికి రక్షించడానికి వచ్చి కదా దేవుడే వెతుకుతున్నాడు గొర్రెలను తప్పిపోయిన వాటిని కూడా దేవుడే వెతికి మళ్ళీ తెచ్చుకుంటున్నాడు ఆయన అయితే చూడండి కానీ మళ్ళీ ఆయా జనులలో నుండి నేను వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని నేను సమకూర్చి వాటి స్వదేశంలో వాటిని నేను తెచ్చి పర్వతుల మీద వాగుల మీదను దేశం అందున కాపుర కాపురపు స్థలం వాటిని నేను మేపేదను చూడండి దేవుడు కదా ఆయన మళ్ళీ అన్నిటి తీసుకొని సమకూర్చుకొని కదా మంచి మేతగల భూమి నిన్న మేపుతా కదా మంచి ఆహారం నిన్న వాళ్ళకి ఇస్తా దేవుడు కదా అయితే చూడండి కాపురున్న వారు ఎట్లున్నారో మనకి బయలు చెప్తున్నాడు దేవుడు కదా మనని దేవుడు ఎవరి మీద కాపురిగా పెట్టినప్పుడు మనం ఎట్లా చూస్తున్నాం గొర్రెల పట్ల మనం ఎట్లున్నాము కదా తెలుసుకోవాలి మనము కాబట్టి నేను మంచి మేతకల చోట వాళ్ళని మేపేదను అయితే మనం ఇక్కడ పదిహేను వర్షం చూసుకుంటే నేను గొర్రెలకు నేను గొర్రెలను మేపి కదా పరువుండను ఇదే ప్రభువు యహో వాకు అయితే దేవుడు అంటున్నాను కదా నేను నా గొర్రెలను మేపి వాటిని నేను మంచి చోట నేను పరుండ వాళ్ళకి కదా మనకు వాక్యం ఉంది కదా పచ్చిక చోట నేను వారిని పడుండ పెడతాను అని వాక్యం ఉంది కదా మనకు అలాగే దేవుడు అంటున్నాడు కదా తప్పిపోయిన వాటిని అంటే దేవుడు వెతికి కదా వాటిని అంట మంచి ఒక తీసుకొచ్చి వాటినంట తోడుకొని వచ్చి ఆయననే ఉండి కదా వారిని పడుండ పెడతానంట కదా చూడండి మనము పదహారో వర్షంలో చూసుకుంటే అయితే యహోవాకు తప్పిపోయిన దానిని నేను వెతుకుటకును కదా తప్పిపోయిన దానిని వెతుకుటకును తొలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను కదా గాయపడిన దానికి నేను కట్టు కట్టుతను కదా గాయపడిన వాటికి నేను కట్టు కట్టుదును దుర్భమంగా ఉన్న దానిని బలపడుతును అయితే క్రొవ్వ వాటిని బలము గల వాటిని శిక్ష శిక్ష అని మీద పెట్టి ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ మనకుంది వాక్యము కదా ఆయన ఏమంటున్నాను కదా దేవుడు తొలివేబడిన వాటిని అంటే తోడుకొని వచ్చేస్తాడంట దేవుడు చేరిపోయిన వాటిని తొలిపోయిన వాటిని కానీ గాయపడిన వాటిని కూడా నేను కట్టు కడతాను కదా కాపుర్ల చేత గాయపడిన వాళ్ళు కదా కదా ఎన్నో రకరకాల విధము గాయపడిన వాటి అట్టిని అన్నింటినీ కదా దేవుడు ఏమంటున్నాడు వాటికి నేను తోడుకొని వాటిని నేను వాటి గాయములు నేను కట్టుదును అంటున్నాడు దేవుడు కదా దేవుడే యొక్క మనిషి గాయాలు కట్టగలడు ఏ మనిషి కట్టలేడు కదా ఏ మనుషులు కదా ఆ కట్టలేరు గాయపడిన వ్యక్తులని కానీ దేవుడు నేను వాటి కట్టు కట్టుదును అయితే ఇక్కడ ఏమంటున్నాడు దుర్బలంగా ఉన్న వాటిని కూడా బలపరుచుదును దుర్బలంగా ఉన్న వాటిని కూడా దేవుడు బలపరుస్తా కదా అయితే కొవ్విన వాటిని అంట కొవ్విన వాటిని బలం గల వాటికిని శిక్ష శిక్షణను మేత పెట్టి లయపరచిన అంటే కొవ్వినవి కూడా కొన్ని గొర్రెలలో కొవ్వినవి ఉంటాయి వాటికంటే దేవుడు శిక్ష అని మేత పెడితే అంట ఆ మేత పెట్టి లయపరిచిన దేవుడు అయితే నా మంద విషయమై దేవుడిని నేను నేనే తెలియవచ్చినది ఏమనగా గొర్రెలకు గొర్రెలకు మధ్యను గొర్రెలకు పొట్టేయుళ్లకు మధ్యను గొర్రెలకు మేత మేకపోతులకు మధ్యను వేదము కనుకొని నేను తీర్పు తీర్చేదను చూడండి అయితే ఇక్కడ ఏమంటున్నాడు గొర్రెలకు గొర్రెలకు మధ్య దేవుడు కదా భేదము కనుకొని తీర్పు తీస్తా కదా పోటేళ్లకు మధ్యను గొర్రెలకు మధ్య మేకపోతులకు మధ్య అంటే దేవుడు వేదము కనుకొని తీర్పు తీస్తా అంటున్నాడు గొర్రెలు అంటే ఒక మందలో చేరిన మందలో చేరిన అన్ని గొర్రెలలో కదా ఏ గొర్రెలు ఎట్లున్నాయి కదా వాటిని బట్టి దేవుడు తీర్పు తీస్తూ ఉంటున్నాయి ఇందాక కాపురులకు తీర్పు తీస్తున్నాడు కదా దేవుడు ఇప్పుడు చూడండి ఇక్కడ గొర్రెలు కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీస్తున్నా అంట గొర్రెలు కూడా చూడండి గొర్రెలో కూడా దేవుడు తీర్పు తీస్తూ ఉంటాడు కానీ మందులో చేరిన మందు గొర్రెలు కూడా ఎట్లున్నామో దేవుడు చూస్తున్నాడు అనమాట కదా ఇక్కడ ఎట్లున్నాయంటే గొర్రెళ్ళు చూడండి అయితే గొర్రెలకు గొర్రెలకు మధ్యన నేను తీర్పు తీస్తా కదా పొట్టేళ్ళు మేకపోతుడు కూడా నేను ఇక్కడ ఏం చేస్తా తీర్పు తీస్తూ ఉంటున్నాడు దేవుడు మేకపోతులు కొట్టేళ్ళు అయితే ఇక్కడ మనం కదా ఏమంటుంది ఇంకా విశేషంగా అంటే మేతమేసి మిగిలిన దాని అంటే కాళ్ళతో తొక్కుటా మీకు చాలా దా అని అంటున్నాడు దేవుడు చూడండి కదా ఎవరితో మాట కదా మేక పోటేళ్ళతో మేకపోతే గొర్రెలతోనే అంటున్నాడు మాట కదా మీరు మేతమేసి మీరు మేతమేసి విశేషంగా మేతమేసి మిగిలిన దాని కాళ్ళతో తొక్కుటా మీకు చాలా దా అంటున్నాడు దేవుడు గొర్రెలకు అంటున్నాడు ఈ మాట గొర్రెలు మధ్యలో కూడా ఒకరినొకరు తొక్కుకుంటా ఉంటారు ఒకరినొకరు ఏం చేస్తారంటే ద్వేసిస్తూ ఉంటారు కదా అని ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు కదా కాళ్ళతో తొక్కుట మీకు చాలాదా లేదా ఎవరైనా బలహీనంగా ఉంటే కదా జ్ఞానం లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కదా ఈ లోకంలో తీర్లైన బలహీనంగా ఉన్న వాళ్ళని వేసి కదా పైకి రాకుండా తొక్కేస్తూ ఉంటారు కదా వాళ్ళ స్వార్థం చూసుకుంటా ఉంటారు వాళ్ళు గొప్ప చూపించుకుంటూ ఉంటారు కానీ బలహీనమైన దానికి కదా ఎవరు కూడా జాలి ఈ రోజులలో చూడండి వాటి అంటే కాళ్ళతో తొక్కుటకు మీకు చాలాదా మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకల చేయుట మీకు చాలాదా అంటున్నాడు మీరేమో స్వచ్ఛమైన నీళ్లు తాగి మిగతా వాటిని మీరు ఏం చేస్తున్నారు మీ కాళ్ళతో వాటిని తొక్కేసి ఆ నీళ్ళని అంతా మీరు ఖరిజుగా చేసేసి కదా ఆ నీళ్ళను మీరు కదా ఏం చేస్తున్నారు మీరు కళ్ళతో తాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మే కదా తాళ్ళతో మీరు బురదగా ఉరదగా కలిపిన దానిని అవి త్రాగవలేనా కదా నీకు తాగినట్టు నువ్వు తాగేసి అంటే గొర్రెల గురించి చెప్తున్నావు కదా మంచిగా నువ్వు తాగేసి కదా మళ్ళీ నీ కాళ్ళతో అంతా మంచినీళ్ళను పాడు చేసేస్తే ఆ తొక్కిన నీళ్ళు మళ్ళీ నా గొర్రెలు తాగవలేనా కదా అందుకే ఇక్కడ దేవుడు గొర్రెలకు గొర్రెలకు మధ్య కూడా తీర్పు తీశారంట కదా బలిసిన గొర్రెలు ఉంటాయి కదా కొవ్వేకి ఉంటాయి అందులో కూడా కదా తగ్గింపు కలిగినవి ఉంటాయి అందులో కూడా మంచి స్వభావం కలిగిన ఉంటాయి మంచి క్రియలు కలిగి ఉంటాయి కొన్నికి కదా వేషము కోపము కలిగినవి కూడా ఉంటాయి ఇక్కడ మనకి వాక్యాన్ని బట్టి తెలుస్తుంది కానీ దేవుడు ఏం కదా కాపుర్లతోని కదా మంచిగా మేపువారు కావాలని కోరుకుంటున్నాడు గొర్రెలలో ఏమని కోరుకుంటున్నాడు గొర్రెలు గొర్రెలు గొర్రెలు కలిసి ఒకరికొకరు కలిసి కదా ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు ఇక్కడ గొర్రెలు కలిసి బలహీనంగా ఉన్న గొర్రెలంత దేవునికి ఇష్టం కదా అని చెప్తున్నాడు కాబట్టి యహవ కాబట్టి ప్రభువైన యహవ ఈ మాట సెలవిచ్చిన ఇదిగో నేను నేనే క్రోబిన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదం కనుక్కుని తీర్పు తీర్చుదును చూడండి ఇక్కడ కొర్రవి కొవ్విన గొర్రెలు ఉన్నాయి కదా చిక్కిన గొర్రెలు ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి కొవ్విన గొర్రెలకు కదా మరి ఆయన ఏం చేశాడంట చిక్కిన గొర్రెలకు మధ్య భేదము కనుకునేయంట ఆయన తీర్పు తీర్చాడంట దేవుడు అంటే ఎట్లుండాలి గొర్రెలు గొర్రెలు ఎవరిని ఎవరిని బట్టి గొర్రెలు అంటున్నారు కదా ఆయన బిడ్డలే కదా గొర్రెలు దేవుని బిడ్డలే కదా గొర్రెలు ఆయన గొర్రెలు ఎట్టున్నాయి కదా కొన్ని గొర్రెలు చూడటానికి గొర్రెలు లాగా కానీ వాటి స్వభావం ఎట్లుంటుంది అంటే కదా మృగం లాగా మృగము మృగం స్వభావం అనమాట అంటే మృగం స్వభావం ఎట్లుంటుంది కదా చీల్ చీల్ చేసేలా వాళ్ళని కదా వాళ్ళని పైకి రానివ్వరు కదా వాళ్ళ గొప్పలో వాళ్ళు చెప్పుకుంటారు కానీ కదా పక్క గోరే గురించి పట్టించుకోరు ప్రేమ ఉండదు వారి మీద అట్లు ఉంటారనమాట మృగం స్వభావం కదా జబర్దస్తి చేస్తుంటారు వాళ్ళ మీద అట్లు ఉంటారనమాట ఈ గొర్రెలలో కూడా ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారనమాట కదా చూడడానికి గొర్రె పిల్లలాగా అనిపించి దాని తర్వాత ఎటుంటారంటే వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ క్రియలు వాళ్ళ ప్రవర్తన అంతా ఎటుంటుందంట కదా మృగం సోభం కలిగినట్టు మృగం సోభంగా ఉంటుందంట కదా మృగాలను దేవుడు ఏం చేశాడు కదా ఆయన మృగాలను తీసేస్తాడు కదా ఉండని వాడు అయితే ఏ ఏ మనసు కలిగి ఉండాలి మనము గొర్రెల కాపరికి ఏ మనసు ఉందో కదా కాపరి లాంటి గొర్రెలకు ఉండాలి కదా సాటి గొర్రె పట్ల ఏముండాలి ప్రేమ ఉండాలి కదా చాలీ దయ ఉండాలి కదా కదా అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తుంట వాటి మధ్య కూడా భేదం దేవుడు కనుక్కుంటాడంట దేవుడు ఎవ్వరిని వదలడు అన్యాయస్తున్న ఎవ్వరినీ వదలడు దేవుడు కదా ఆయన ఎంతో నీతి న్యాయం కలిగిన దేవుడు ఎందుకే ఆయన కదా దేవుడు కదా గిర్మియా ప్రవక్త అంటాడు కదా నేను నీతో నేను నీతో వ్యాజమా నేను నీతో యాజమానప్పుడు నాకు నీతిమంతరం కనబడుతున్నాడు దేవా కదా దేవుని మనస్సు ఎంత ఎంత సున్నితమైన చూడండి కదా ఆయన గొర్రెలకు గురించి విచారిస్తున్నాడు కదా గొర్రెలు చదివకపోతే బాధపడుతున్నాడు ఆయన గొర్రెలకు మధ్య కూడా తీర్పు తీస్తున్నాడు చూస్తున్నాడు ఏ గొర్రె ఎట్లుందో కూడా కన్ను చూస్తున్నాడు దేవుడు కదా ఆయన కళ్ళు మొత్తం భూమిని కదా సృష్టిని చూస్తుంది కదా అలాంటప్పుడు ఆయన బిడ్డలైన ఇంకా ఇంకా ఎంత చూస్తుంటే ఆయన కన్నులు కదా దివరాతులు మానక కదా అనే కదా ఏమంటాం ఇజ్రాయల్ని కాపాడవాడు కొనుక్కోండి నిద్రపోవడం అంట ఆ విధంగా చూస్తున్నాడు దేవుడు కాబట్టి కదా మనము మనం మనం మన గొర్రెలు గొర్రెలు ఏమనుకుంటా అంటే నేను మంచుకున్నా నేను మంచుకున్నా అని అనుకుంటే కానీ ఏవి మంచియో దేవునికే తెలుసు కదా కొన్ని గొర్రెలు ఎట్టుంటాయంటే తెర ముందు ఒక లాగా తెర వెనుకలు ఒక కదా అయితే దేవుడు ఏమంటున్నాడు కదా అది ఓకే కదా గొర్రె పక్కన ఉన్న గొర్రె గుర్తించదేమో కానీ ఆ గొర్రెల కాపరి అయిన దేవుడు ఈ స్వరూప్ ఆయనకి తెలుసు కదా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కదా ఆయన హృదయ అంతరంగంలో ఎదిగిన దేవుడు ఈ హృదయంలో ఏముందో సమస్తమైన చూస్తున్నాడు కదా ఏ గొర్రె హృదయంలో ఎట్లుంది ఏ గొర్రె యొక్క స్వభావం ఎట్లుంది అన్నీ కదా మేపే గొర్రె మేపే యొక్క కాపరి దేవునికి తెలుసు కదా ఆయన గోపరి కాపరి దేవునికి కాబట్టి గొర్రెలు కూడా ఎంత జాగ్రత్తగా దేవుడు తెలియపడుతున్నాడు కదా ఇక్కడ చూడండి అయితే మీరు భుజము మీరు భుజములతోనూ కదా ఇక్కడ ఈ వాక్యం చూడండి మనం బాగా తెలుసుకోవాలి ఇదిగో నేను నేనే కొవ్విన గుర్రలకును చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుకొని తీర్పు తీర్చుదును మీరు భుజములతోనూ ఆ పక్కలతోనూ తోసివేసి కొమ్ములతోనూ రోముగల వాటిని పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు దోపుడు కాకుండా గొర్రెలను గొర్రెకున్న మధ్య తీరుకు తీర్చి నేను వాటిని రక్షించేదాను అంటున్నాడు దేవుడు కదా గొర్రెలు గొర్రెలు అంట ఒక గొర్రెలు కదా ఈ బలిషిన గొర్రెలు ఏం చేస్తుంటా అంటే కదా బలహీనమైన రోగగ్రస్తమైన వాటిని కదా అన్నిట్లో తక్కువ ఉన్న వాటిని నీచులు ఏమి కదా లేని వాటిని ఏం చేస్తా అంటే ఏం చేస్తున్నాయంట భుజములతో త్రోస త్రోవడము కదా పక్కలతో త్రోయడము రోగం కల వాటిని ఏం చేస్తాయంట పొడిచి పొడి పొడిచి చెదరగొట్టడం లాంటివి చేస్తాయనమాట గొర్రెలు కూడా పక్క గొర్రెలకు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది మన పక్క గొర్రెల పాటల కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది ప్రేమ అంటే ఏంది తెలుసా ప్రేమ అంటే ప్రేమించే వారికి తెలుస్తుంది కదా ప్రభుని ప్రేమించే వారికి ప్రేమ గురించి తెలుసది ప్రేమ అంటే ఏంటంటే నా ఇంట్లో నాకు తినటానికి లేకున్నా నా పిల్లలకు పెట్టడానికి లేకున్నా నేను ఇతరులకు పోయి సహాయం చేస్తాను చూడు సహాయం కోరు వారికి లేదా నేను పర్సన్ నేను వాళ్ళకు పెడతాను చూడు అది ప్రేమ అంటే ప్రేమ అందులో కనపడుతుంది మాటల్లో కాదు క్రియల్లో చూపించాలనే ప్రేమ క్రియలలో కాబట్టి దేవునికి అదే నచ్చుతుంది ప్రేమ అనేది క్రియల్లో చూపిస్తే దేవునికి నచ్చుతుంది నాకు ప్రేమ అదే ప్రేమ అనే అనుకోవడం కాదు కదా ఎప్పుడైనా ఏ ఒక్క నీతిపరుడైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు కదా నీ నీ వారి బాధ నీ దగ్గర చెప్తున్నప్పుడు వారికి నీ వలన ఓదార్పు రావాలి కదా దేవుని ప్రేమ నీలో కనిపించి ఓదార్పు రావాలి కానీ నీ మాటల వలన ఇంకా వారికి బాధ కలిగితుందంటే వాళ్ళ హృదయం నలిగిపోతుందంటే కదా నువ్వెంత దౌర్భాగ్యుడు అవు అట్లా బాధ పెట్టుతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యుడు ఎంత దుర్మార్గుడు అవు కదా తీవుడు ఎవరైనా బాధ పెడతా ఎవరిని బాధ పెట్టాడు ఆయన అందరినీ ప్రేమిస్తాడు కదా ఎన్నిసార్లు తప్పులు చేసిన క్షమించే అవకాశం ఇస్తుంటాడు మార్పు చెందేటప్పు కానీ మార్పు అనేది రాదు ప్రేమ అంటేనేది తెలియదు అవసరానికి వాడుకోవడం ప్రేమ కాదు కదా వేరే అవసరాల కోసం మనని మనము అర్పించుకోవడం సాక్రిఫైస్ చేయడము ప్రేమ దాన్ని ప్రేమ అంటాడు కోపం అంటే కదా నేను ఒక వ్యక్తి యొక్క మాట అంటే తగ్గించుకొని ఉండడమే కదా కదా నువ్వేం చేయాలి నేను ఒక వ్యక్తి ఒక మాట అంటే నువ్వు తగ్గించుకొని అంటే నీళ్ళ కోపం లేనట్టు కదా కానీ నువ్వు ఒక మాట అంటే రెచ్చిపోయి కదా నోటికి కదా మాట్లాడము కదా భయంకరంగా దూషించడం కదా అరువడము చేయడం అది కోపం కదా కోపం దేవుని నీతిని ఎప్పుడు కూడా నెరవేర్చదు కదా ప్రేమ స్వపమే దేవుని నీతిని నెరవేర్చు కోపం ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చలేరు అలాంటి కదా ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు కాబట్టి వాటికి అంట దేవుడు ఇరవై రెండులో వచ్చినప్పుడు మనం చూసాము అయితే వాటికి మధ్య నేను తీర్పు తీర్చేదని అంటున్నాడు కదా దేవుని తీర్పులు నిలబడమంటే ఎంత ఘోరం లేసా ఎంత భయంకరం దేవునించి ఎట్లా పడటం ఇది మనం మంచిగా గుర్తించాలి కదా కాపూరు లేక గొర్రెలు చదిరిపోతా ఉంటాయి అనమాట అయితే వాటిని బట్టి ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు గొర్రే గొర్రెకు మధ్యలో దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి లెక్క తీసుకుంటాడు దేవుడు కదా ఆయన కదా అందుకే ఆయన దేవుడిని కృపాసత్య సంపూర్ణుడని దేవుని అంటాం మనం అంటే అన్నిట్లోనే సంపూర్ణంగా ఉంటాడు కదా న్యాయం తీర్పు తీర్చే విధాలు దాంట్లో కూడా దేవుడు కదా కరెక్ట్గా ఉంటాడు సంపూర్ణంగా కదా అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు కాపరి అయితే ఇప్పుడు నాలుగు వర్షాలు మనం కాపరిగా ఉండి వాటిని మీపును యహవాన్ అయినా నేను వారికి దేవుడు నా సేవకుడైన దావిదు వారి మధ్య అధిపతిగా ఉండును అంటున్నాడు కదా నా సేవకుడైన దావిదని ఎవరినంటున్న దేవుడు యహవాన్ నేను మాట ఇచ్చినాను మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు అడవిలో నిర్భయంగా పండుకున్నట్లు నేను వాటితో సమా సమాధాన సమాధార్థ నిబంధన చేయుదును దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును అంటున్నాడు దేవుడు అలా జబర్దస్తిగా బా తీసుక బాధపరిచే వాళ్ళు ఇంతని కదా మృగము స్వభావం వంటి వాళ్ళ మృగము దేవుడు లేకుండా చేసేసాడు అంట మృగములు మృగములు దేవుడంట తీసేస్తాడంట భూమి మీద లేకుండా చేస్తారంట అయితే నా సేవకుడైన దావిదు వాటి మధ్య వాటిని ఏలును అంటున్నాడు నా సేవకుడైన దావిదంటే మన ప్రభువు కదా కనిపిస్తుంది మళ్ళీ మనకి కదా నా సేవకుడైన దావిదంటే ఏసు ప్రభు కదా మరి ఏసు నువ్వు నా నీవు కానీ నేను కానీ మన స్వభావం ఎట్లుండాలి కదా మన స్వభావం కూడా ప్రభులాగానే ఉండాలి కదా అయితే నీ దగ్గరికి బాధ తోరణ వస్తే దాన్ని ఆసరగా తీసుకొని కదా ఎవరిని మనం బాధించద్దు వాళ్ళ బాధల్లో మనం ఓబా ఓదార్పు కలిగొచ్చాలి కానీ మన వాళ్ళ మన వాళ్ళ ఇంకా బాధ మాటలతో చేతులతో కదా ఏదో నువ్వు నీతి మంత్రులు కదా నీ దగ్గర వచ్చి బాధ కదా ఒక నీతి ఒక పరిస్థితి దగ్గర బాధ చెప్పుకుంటే కదా వచ్చి ఓదార్చాలి కదా నువ్వు ఇంకా నీవు నీతి మంత్రుడు అయినట్టు కదా మృగంప స్వభావం కలిగి ఉండద్దు అది దేవునికి ఇష్టం లేదు కదా ఏమంటున్న దేవుడు కదా అన్యాయసులు అంటే దేవుని రాజ్యానికి అర్హులు కాదంట కదా మాటలతో బాధించేవారు ఒక వ్యక్తులని కదా లేదా నిర్దోష హృదయంను యథార్థ హృదయమును నిష్కాపులైన హృదయను బాధపరిచేవారు కదా నరహంతకులు కాదా చెప్పండి హృదయాన్ని గాయపరిచేవారు నరహంతకుడు కాదా నరహంతకులే కదా మన నరహంతకులు దేవుని రాజ్యానికి అర్హులు కాదు కదా అన్యాయసులు దేవుని రాజ్యానికి అర్హులు కాదు కదా దేవుని రాజ వారసులు కాదు కదా ఎవరి హృదయాన్ని ఎప్పుడు ఎట్లా గాయపరుస్తున్నామో తెలుసుకోవాలి ఎవరి హృదయాన్ని గాయపరచదు ఒక్కటి పదిసార్లు చూసుకోవడం కాదు మనము ఒక్కటికి పదిసార్లు ఆలోచించి మనం మాట్లాడడం కాదు దేవుని భయ భయముక్క మాట్లాడాలి ఏ వ్యక్తితోనైనా నువ్వు మాట్లాడుతున్నావు కదా కదా అతని హృదయాన్ని గాయపరుస్తుందని ఫస్ట్ చూసుకోవాలి హృదయం గాయపరచడం నరహత్య చేయడము సమానము నరహంతకుడు దేవుని రాజ్యానికి అనర్హులు అని దిగుని వాక్యం చెప్తుంది మనకి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మనకి దేవుని మాట దేవుడికి వాక్యాన్ని మనం గాయపరుస్తున్నాం కదా మన క్రియలలో మన స్వభావములో మన నడవడిలో దేవుని వాక్యం కనపడాలి కానీ చెప్పుటలో కాదు కేవలం చెప్పుటలో కాదు చెప్పడానికి ఎన్నైనా చెప్పచ్చు కానీ చేసే క్రియలలో స్వభావములు కనిపించాలి కదా దేవుని ప్రేమ కనిపించాలి ఆ నడవడిలో ఆ మాటలలో కదా దేవుని స్వభావము దేవుని క్రియలు ఆ మంచితనం అక్కడ తనకు కనిపించాలి కదా అప్పుడు కదా దేవునికి ఇష్టలే ఉండటం ఇష్టలే ఉన్నట్టు మనం లేకపోతే కదా ఇతరులను బాధించే వాళ్ళు ఎన్నర కూడా దేవునికి ఇష్టలుగా ఉండరు ఆయన ప్రతి ఒక్కరికి కదా ఆయన ఏం చేస్తాడు శిక్షిస్తాడు కదా ఏమంటాను కదా ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ శిక్షిస్తాడు దేవుడు కాబట్టి ఇక్కడ ఏమంటాడు కదా వ్యవహానైనా నేను ఇరవై నాలుగు వచ్చిన నేను మాట ఇచ్చిన నేను మరి అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు అడవిలో నిర్భయంగా పండుకున్నట్టు నేను వాటితో సమాధాన నిబంధన చేసేదను కదా మృగము లేకుండా చేసేస్తాను అంటున్నాడు దేవుడు కదా మరి ఎవరు మన మృగం స్వభావం కలిగి మనం చారుద మన క్రియలు మనం ఎట్లున్నాము దృష్టికి కరెక్ట్ ఉన్నామా లేదా చూసుకోవాలి మనము మనను మనము కదా ఇతరులు ఇతరులకు కదా ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏ సమస్యతో వచ్చినప్పుడు నీతి మంతులుగా నీతి మంతుల యొక్క కదా అప్పుడు యోగు దగ్గరికి ముగ్గురు స్నేహితులు వచ్చి కదా నీతులు చెప్పినట్లు ఉంటది కదా అట్లుంటది అనమాట యోగు దగ్గరికి ముగ్గురు స్నేహితులు వచ్చి కదా నీతులు చెప్పినట్లు ఉంటది కదా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఓదా యోగుని వాళ్ళు ముగ్గురు స్నేహితులు ఇంకా ఏమేషు కదా నీ నీతిమంతుడా కాదు నీ నీతిమంత్రుడు అని అనుకుంటున్నాడు అందుకే దేవుడిని ఇట్లా పెట్టాను ఇట్లా చేసాను అంటే చివరికి దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు కదా ఏమనడు యోగు గురించి యోగుడు ఎలాంటి వ్యక్తి అంట కదా అది యథార్థవంతుడై చెడుతనం విసర్జించిన వ్యక్తి అంట యోగుడు అట్లు ఉన్నామా మనము అట్లు ఉండాలి అట్లు ఉంటున్నామా సారుదపడాలి దేణు ఈ చివరి దినాలను ఉన్నాం కాబట్టి కదా తీర్పులో నిలబడకుండా కదా కదా మరి దేవుడు మెచ్చుకునే వారికి మనం ఉండాలి ఎవరిని బాధ పెట్టదు మనం కదా ఒక హత్య తీసుకొని పొడిస్తే హత్య చేసినట్టు కాదు మీ మాటలతో చంపిన కదా హత్య చేసిన సహోదరుని హింసించిన హత్య చేసినట్లే మనము ఒకసారి ఒకటో కోరంతి ఆరో అద్యాన్ని చూసుకుందాం అయితే ఒకటో కోరంతి మనం ఆరో అద్యాన్ని చూసుకున్నాం అయితే చూడండి మీ లోకానికి మరొకని మీద వ్యాధం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులతో కాక నీతిమంతులు ఎదుట ఆడుతూ తెగించు చున్నాడా లోకముకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా మీ వన లోకములకు తీర్పు జరగవలసి ఉండ జరవలసి ఉండగా మీకు ఈ అల్పమైన సంగతులను కూర్చి తీర్పు తీసడానికి మీకు యోగ్యత లేదా కదా చూడండి దగ్గర ఎవరైనా బాధతో వచ్చి వచ్చిననుకో వ్యక్తి కదా ఏదైనా ఎవరితో వ్యాజ్యం ఉండి తీర్పు తీర్చడానికి రావాలి కదా కదా మరి పరిశుద్ధులు పరిశుద్ధిలో గుంపులు ఉండడానికి ప్రయాస పరిశుద్ధుల గుంపులో ఉండడానికి మనము ప్రయాసము మనకి రావాలి అందులో ఉండటానికి మనము ప్రయాసపడాలి ఎందుకంటే పరిశుద్ధులు ఈ తీర్పు తీర్చేవారు పరిశుద్ధులే ఈ కదా తీర్పు తీర్చివాళ్ళు వాళ్ళంతా చూడండి పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చివారని మీరు ఎరుగారా మీ వలన లోకమునకు తీర్పు తెలవలసి ఉండగా మీకు ఇలా అల్పమైన వాటి కొరకు మీ తీర్పు తీర్చకు మీకు యోగ్యత కదా అయితే తీర్పు తీర్చకు మీకు యోగ్యత అంటే కదా ఎట్లా తీర్పు తీర్చాలి కదా న్యాయమైన తీర్పు తీర్చాలి ఒకన పక్షాన్ని ఒక పక్షాన కాదు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు పక్షాన్ని ఉంటే తీర్పు తీర్చాలి ఇద్దరికి మంచి తీర్పు తీర్చాలి అది అది పరిశుద్ధులకే సాధ్యం అది అని అలా తీర్పు కదా నేను పరిశుద్ధులు అనేది నీతి మంత్రణం కాదు కదా అందుకే దేవుడు మరి స్వభావంలో కనిపిస్తుంది వాళ్ళ చర్యలలో వాళ్ళ నడవడిలో కదా మరి కనిపిస్తుంది అనమాట ఏంటి వాళ్ళ పరిశుద్ధత కానీ వాళ్ళ నీతి కానీ చూడండి మనము దేవదులకు దేవదూతలకు తీర్పు తీర్చుందమని మీరు కదా దేవదూతలు కూడా తీర్పు ఎవరు పరిశుధులు అయితే మరి ఈ భూమి కరెక్ట్ ఉండకపోతే దేవదూతలకు ఏం తీర్పు కదా పరిశుద్ధుల భూమి ఉండకపోతే ఇతరులకు ఏం తీర్పు కదా నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండడానికి నీకు ప్రయాసం ఉంటే ఎన్ని విధాలుగా నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా ఏమంటారు కదా అనేకమైన లోపాలు మనలో పెట్టుకుని ఇతరులను విమర్శించడం కాదు ఇతరులను విమర్శించదు మనలో మనం కరెక్ట్ ఉంటేనే కదా ఇతరులకు తీర్పు తీసా ఇతరులను విమర్శించాలి కానీ మనలో ఏ ఒక్క మంచి తనము లేనప్పుడు మనము అర్హులమే కాదు తీర్పు తీయడానికి కదా ఒక నన్నటానికి కదా మనము కదా పరిశుద్ధ కలిగి ఉండాలి పరిశుద్ధుల గుంపులో ఉండాలి కదా నీతిమంతును ఇక్కడ ఏమని చెప్తున్నావు కింద వచ్చిన కింద మనము తన సోదరు సహోదరుల మధ్యను వ్యాజము తీర్చకల బుద్ధిమంతుడు మీద ఒకడైనా లేడా అని కదా తన సహోదరుల మధ్యను వ్యాజ్యం వ్యాజమును బుద్ధిమంతుడు మీద ఒకడైనా లేడా అంటున్నాడు దేవుడు కదా సహోదరు సహోదరుల మధ్యన వ్యాజ్యం కలిగినప్పుడు కూడా మంచి తీర్పు తెచ్చే బుద్ధిమంతులలా ఉండాలి కానీ బుద్ధిమంతులు లాగా ఉండాలి కానీ చెప్పి మళ్ళీ ఇంకల్లో చెప్పి ఇలాంటివి పనికి రావు మనకు దేవుని దగ్గర కదా మనము ఎప్పుడు ఎదుటి ఒకటే మనం తెర వెనుక ఒకటే లాగా తెర ముందు ఒకటే లాగా ఉండాలి ఎవరి ముందని ఒకటే లాగుండా మనని దేవుడు చూస్తున్నాను ఫస్ట్ మనము భయపడాలి అది చూడాలి మన మనుషులు చూస్తున్నాను కాదు అన్నా దేవుడు నన్ను చూస్తున్నాడు ప్రతిక్షణం దేవుడు కళ్ళు నన్ను చూస్తున్నాయని మనము భయం కలిగి ఉండాలి సాటి వ్యక్తులకు భయం కలిగి ప్రవర్తించాలి ప్రేమ కలిగి ప్రవర్తించాలని దేవుని వాక్యం మనకు రోజు కదా కదా బుద్ధిమంతులు ఉండాలి కదా సహోదరుల మధ్య వ్యాజ్యం కలిగినప్పుడు కదా ఎటు బుద్ధిమంతుల్లాగా ఉండాలంట కదా అట్ లేడం అని అంటున్నాడు దేవుడు కదా ఎంత మా కదా దేవుని మనసు ఎంత బాధ కలిగితే కదా మనకి ఈ రోజు వాక్యం వెళ్ళిపరుస్తున్నాడు చూడండి మరి దేవుని రాజ్యం అంట కదా తొమ్మిది వర్షం చూసుకుంటాం మనం దేవుని రాజ్యం వారసుడు అంట అన్యాయసుడు దేవుని రాజ్యానికి ఎప్పుడు వారసులు కానిర కదా మోసపోకుడు మీరు కదా మీలో జారు జారతమైన విగ్రహమనైన వ్యభిచారమైన ఆడంగితనమైనను పురుష సంయమ దొంగతనమైన లోభులను తాగుబోతులను దూషకులను దోచుకున్న దేవుని రాజ్యంకు వారసుడు కానిరు అని దేవుని వాళ్ళకి స్పష్టంగా కదా ఒకప్పుడు ఇవి ఉండే మీలో కానీ ఇప్పుడు మీరు తీసుకో రక్తం చేత కలవబడిన వారు కాబట్టి మీరు పరిశుద్ధంగా చేయబడ్డవారు మీరు పరిస్థితులు కాబట్టి ఇప్పుడు మీలో ఇవన్నీ ఉండదని దేవుడు మనకి కదా హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు మనం కదా ఆయన మనం ప్రేమిస్తున్నాం కాబట్టి హెచ్చరిస్తాడు దేవుడు గర్దిస్తాడు కదా ఆయన గర్దింపులకు లోబడిన వ్యక్తి అంటే ధన్యుడు చూడండి కదా వాక్యము దేవుడు ప్రకటిస్తుంటే కదా ఒక వ్యక్తి ద్వారా దేవుడు అతను ఎన్నుకొని అతని ద్వారా దేవుడు మాట్లాడుతుంటే కదా అది నాకు వర్తించదు అది వాక్యం అది ఎవరికో చెప్పబడుతుంది అనుకోదు మనం కూడా తీసుకోవాలి నాకు కూడా వచ్చిందొచ్చు కదా ఇది అని అనుకుని దాన్ని మనం తీసుకోవాలన్నమాట తీసుకుంటే మనమే బాగోతావు కదా అయితే ఇక్కడ మనం చూసాము పదమూడు వచ్చిన ఏమంటుండంటే దేవుడు కోరంతి ఆరు పదముళ్ళ చూడండి భోజన పదార్థములంట కడుపునకు కడుపు అంట భోజన పదార్థములకు నియమిబడి ఉన్నవంట అయితే దేవుడు దానిని వాటిని నాశనం చేయను దేహం అంట జాగితా కాదు కానీ ప్రభు నిమిత్తమే ప్రభు దేహ నిమిత్తమే దేవుడు ప్రభువును లేపను అయితే మనలో కూడా తన తన శక్తి దేవుడు కదా లేపను మీ దేహములకు అవయములే ఉన్నవని మీరు ఎవారా కదా నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేష యొక్క అవయభములతో అవయమములతో మూలుగా చేయుదునా కదా అదెంత మాత్రం తగదంట కదా అయితే కదా ఈ లోకల్ ఈ లోకంలో మనం ఉంటాం కదా ఈ లోకల్స్తో మనం ఉన్నా కదా మన దేహం అంటే మనము కదా జాగ్రత్త పెట్టుకోవాలంట మన దేహం అంట కదా ఎవరితో కలపదు కదా వేషతో కలపదు అంట తగదు అది మీకు దానితో మనం ఏక ఏకమై ఉన్న దానితో ఏ ఏకాదేహమై ఉన్నామంట కదా మీరు ఎదురుగా రాయితే వాళ్ళిద్దరు ఏకాశ్వర్యమే ఉండరు కదా దాన్ని మోసి చెప్తున్నారు కదా అటువలే ప్రభుత్వం కలుసుకున్న ఆయనతో ఏక ఏకాత్మయ ఉన్నాడంట అయితే చూడండి ప్రభుత్వం కలుసుకుని ఆయనలో ఏకాత్మయ ఉన్నాడు కంటే ప్రభు ఆత్మ మన ఆత్మ కలిసే ఉంటుంది రోజు కాబట్టి మనం ప్రభు ఆత్మ ఆయన ఆత్మ కలిసి కదా ప్రభు ప్రతి ఒక్కటి మనని చూస్తున్నాడు కదా చూడండి ప్రతి ఒక్కటి ప్రభు మనని చూస్తున్నాడు కాబట్టి రెండు ఆత్మలు ఉన్నప్పుడు కదా ఏమి రావాలి కదా కదా మన జీవములు కదా మన ప్రభులో దేవునిలో దాచబడి ఉన్నది కాబట్టి మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైనప్పుడు కదా దేవుని క్రియలే మనలో ఉండాలి కదా దేవుని యొక్క స్వభావమే కదా మంచి స్వభావం మనలో ఉండాలి కదా కదా పరుశుతాత్మ ఏం కోరుకుంటాడు కదా చెప్పండి ఇవడు పరుశుతాత్మ దేవుడు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఫస్ట్ ప్రేమ కొనడం కోరుకుంటున్నాడు ఆయన నీతి న్యాయంగా నడుచుకోవడం కోరుకుంటాడు కదా ఇతరులను వాదించకుండా వారిని ఆదరించడం కోరుకుంటాడు కదా అండ్ ఆత్మ ఎంత దుఃఖపడుతుంటుంది అంటే కదా అందుకే మనం కదా ఎవరి పట్టేటం తెలుసుకోవాలి కాపురలైనా కానీ గొర్రెలైనా కానీ కదా చివరి దినాలు ఉన్నాము ఆయన సమీపంలో దినాలు ఉన్నాము అదా మన ప్రవక్తన మన స్వభావం ఎట్లుంటుంది ఆ దేవునికి ఇష్టంగా ఉంటుందా ఈ ఎదుటి వ్యక్తులన్నీ బాధపరచకుండా కదా ప్రోత్సహించే అంటే సహాయపడే విధంగా ఓదాచే విధంగా ఉందా చూసుకోవాలి మనం కదా అయితే మనము మన మన దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనము ఏకమే ఉన్నాము కాబట్టి కదా పరిశుధాత్మ కలిగిన వాళ్ళ నుంచి కలిగిన వారికి పరిశుద్ధ పరిశుద్ధంగానే ఉంటారు కదా వాళ్ళు కదా పశుధాత్మ కలిగిన వాళ్ళు కదా ఆత్మ ఫలాలు వాళ్ళ నుంచి రావాలి కదా మరి ఎందుకు ఒక ఒక బావిలో నుంచి మంచి నీరు కదా ఒక బావిలో నుంచి మంచి ఒక మంచి బావిలో నుంచి మంచి నీరు వస్తుంది నుంచి చేదు నీరు రాదు కదా అట్లాగే కదా చేదు బావి నుంచి మంచి నీరు రాగలదా రా రాలేదు కాబట్టి కదా మంచి బావిలాగా మంచి నీరు లాగా ఉండడు చూడటానికి రెండు బావులు రెండు నీరు లాగానే కనిపిస్తుంది కానీ అందులో చేదు నీరు ఉంటుంది ఒక చేదు నీరు బావి ఉంటుంది మంచి నీరు గల బావి ఉంటుంది కదా అయితే మంచినీటిలో చేది ఎట్లా రాదో అట్టనే చేదులు మంచి రాలేదు కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి రెండు మంచి నీళ్ళలాగానే కనిపిస్తుంది కానీ పశుద్ధాకి సమస్తము తెలుసు ఆయన సమ్ము అన్నిటిని చూస్తున్నాడు కదా అన్నిటిని చూసి ఒక్కో రోజు ఏం చేస్తున్నాడు దానికి తగిన శిక్షాడు దేవుడు దానికి తగిన ఫలం అనుభవించాల్సి వస్తుంది పొందాల్సి వస్తుంది అందుకే దేవుడు మనకి ప్రభు మనం మాట్లాడితే విన్నాము కదా కదా ఏమని ఏమంటున్నాను ప్రభు కదా నీవు కదా దారిలోనే నీవు నువ్వు కదా సమాధాన పడము కదా నీ ప్రాతిపాదిత నువ్వు దారిలోనే లేకపోతే నీవు అప్పగింపబడదు నువ్వు కలపాటి కాసు చెల్లించిన కూడా నువ్వు అక్కడనే ఉంటావు అని అంటున్నాడు దేవుడు కదా మరి ఎవరు చూడట్లేదు కదా మన అంతరంగాన్ని అనుకుంటాం కానీ దేవుడు మన అంతరంగంలో ఏకాత్మ మనలో ఉన్నాడు కాబట్టి సమస్తం మన గుర్చి ఆయనకు తెలుసు కాబట్టి ఎవరు కూడా తప్పించుకుంటారు తప్పించుకోలేవు కదా వేషధారుణ ఉంటే మనుషుల ముందర చూపించగలుగుతాం కానీ దేవుని దగ్గర చూపించుకోలేము కదా కదా మనలో ఉన్న పరిశుద్ధాత్మ కదా వేషధారణ ఆయనకి సమస్తం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మనుషుల్లో ముందర చూపించుకోగలం కవరింగ్ చేసుకోగలం కానీ దేవుని ఏది కవరింగ్ చేయలేము ఈ ఇక్కడ చేస్తాము కానీ అక్కడ చేయలేము అందుకే మనం చాలా జాగ్రత్తగానే నడుచుకోవాలని దేవ వాక్యం మనకి చెప్తున్నది కదా మనం ఒక చిన్న చివరిగా ఒక్క చిన్న వాక్యం చూసుకుంటాం అయితే చూడండి ముప్పై తొమ్మిదిలో వచ్చడం అది కోరింటి కోరింటి కోరింటి ఏడో మొదటి కోరింటి ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిది చూసుకుందాం సహోదరుల నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమే ఉన్నది కనుక ఏకా మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును ఎరువు వారు ఎడవనట్లు సంతోషించి వారు సంతోషించినట్లు కొనువారును తా తమది కాదని తమది కాదని కొనట్లును లోకమును అనుభవించినట్లు లోకమును అనుభవించి అమితముగా అనుభవింపు అనుభవించినట్లు ఉండవలను ఏడే ఈ లోకపు నటన గతించుతున్నది కదా ఈ లోకము నటన అంతా కాబట్టి ద్వేషధారులే ఉండదు లోకము నటన గతించిపోతుంది కదా ఉంగల ఒకటి వెనుక ఒకలా ఉండదు ఈ లోకం యొక్క నటన గతించుతుంది ఇతరులను బాధించదు హింసించదు ఎవరి గురించి కూడా మనము కదా ద్వేషం కలిగి ప్రేమ అనేది ఏదో మనం నేర్చుకొని ప్రేమగా ఉండటానికి మనం ప్రయాసపడాలి కదా కదా ఇందాక విన్నారు కదా ప్రేమ అంటే ఏంటిది కదా మనకు లేకుండా కానీ ఇతరులకు ప్రేమ మనకు బాధలున్న ఇతరులను ఓదార్చడమే ప్రేమ కానీ బాధించడం అది ప్రేమ కాదు కదా అది మాటలు ఒకలా ఏమన్నా అండగానే తగ్గించుకొని ఓపశానం కలిగి ఉండడమే ప్రేమ కదా కోపం దేవుని నా రాజ్యాన్ని నెరవేర్ నీతిని నెరవేర్చదు కాబట్టి కోపము ఇంతకాల ఎంతసేపు ఉంటుంది కోపం అన్నా కదా ఒక పది నిమిషాలు ఉంటుంది ఒక యాభై నిమిషాలు ఉంటుంది పొద్దున్న స్టార్ట్ అయితే సాయంత్రం వరకు ఉంటుందో తీసేస్తాం కానీ ఆ కోపం పోయి దేశంగా మారింది అద్వేషం ఏమైపోతుంది కదా అద్వేషము ఏమైపోతుంది కదా చాలా డేంజర్ గా మారిపోతుంది దేశం పోయి పగగా మారుతుంది ఆ పగ ఏం మనిషిని నాశనం చేసేది కదా మగ మనిషిని నాశనం చేసేది కదా ఆ నాశనం చేయబడ్డ వాడు ఎక్కడికి పోవాలి కదా ఆఖరికి వస్తే అది నరకం పోయి పడవాల్సి వస్తుంది వాళ్ళకి కాబట్టి ఎవరిని మనము కదా ఏ మన ప్రవక్తం ద్వారా ద్వేషించదు మనలో చెప్తున్నాను కదా మనలో మంచి స్వభావం మనలో అనేకమైన లోపాలు మనం పెట్టుకొని ఇతరులకు మాత్రం విమర్శించకుండా జాగ్రత్త కదా ఎందుకంటే ఆ శిక్ష ఆ దోషము నీ మీదికి కదా ఇది ఈ ఒకటి కదా నీలో లోపాన్ని బట్టి నీకు దేవుడు ఒక శిక్ష విధించబోతుంటే కదా నీలోనే దోషంని ఎరగక ఇతరులను విమర్శ విమర్శించడం వలన ఇంకా పెద్ద తీర్పుకు లోన్ అవుతాము ఇది మనం జాగ్రత్త గ్రహించాలి కదా వాక్యము చెప్తే మనం వియించాలి కదా ఏం చేసాం కొంతమంది యూట్యూబ్లలో వాక్యం చెప్తుంటే విని అందులో నుంచి కొన్ని తెచ్చుకొని అందులో ఏదైనా మసాలా యాడ్ చేసి కలర్ యాడ్ చేసి చెప్పి చెప్పడం కాదు కష్టపడి వాక్యము దేవుని దగ్గర కూర్చొని నేర్చుకొని కదా మంచి స్వభావం యథార్థపృదయం కలిగి చెప్పడము నేర్చుకోవాలి మనము అప్పుడైతే మనకి బాధ అయినది ఏందో ప్రేమ ఏందో మనం ఎవరిని బాధిస్తుమో అని మనం తెలుసుకోగలుగుతాం ఎవరైనా చెప్పింది వింటే కదా ఏం చేస్తాం మనము కదా ఇట్లా ఈ చూడండి వాక్యము నేను నాకు అసలు సెవెంటీన్త్ కనుకుంటాను నేను చెప్పేది వాక్యము అయితే దేవుడు నాకు ఒక రోజు కూర్చి లేబెట్టి కూర్చోబెట్టిండు ఈ హెచ్ గ్రంథం ధ్యానం వాక్యం ధ్యానించమని కదా నేను ఇలాంటి ఎర్మియా ఏచుకోలు ఇలాంటి వాక్యం చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇలాంటి వాక్యం చెప్తే నాకు ఏదో ద్వేషం ఉంది కోపం ఉంది కాబట్టి నేను చెప్తున్నా అనుకుంటారని నేను దేవుని దగ్గర అన్న దేవాన్ని ఇది చెప్పలేను నాకు చెప్పడానికి రాదంటే దేవుడు ఇదే వాక్యం చూపిస్తున్నాడు నేను ఇది తప్పించుకొని వేరే వాక్యం వెతుక్కుంటే అది వేరేళ్ళ ద్వారా దేవుడు బయలుపరిచేసిన వాక్యం చెప్పించేసాడు నేను ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు కాబట్టి ఆయన చెప్పమనేది నేను చెప్తా కానీ కాపీ కట్టుకొని ఎవరో చెప్పి కాపీ చేసుకొని దాన్ని యాడ్ చేసి నేను చెప్పలేను కదా నాకు తెలుసు దేవుని శిక్ష అంటే ఏందో ఎట్లా వస్తుంది మన మీదికి కదా అది నాకు తెలుసు కాబట్టి కదా మనము ఏం చెప్తున్నా మనం చూసుకోవాలి కదా పది సార్లు ఆలోచించడానికంటే దేవుని భయం కలిగి ఉన్నాం కదా ఆలోచించాల్సిన అక్కడ కదా నాలుగు దేవుడున్నాడు కదా ఆయన చూస్తున్నాడు అని నీకు భయం ఉంటుంది ఇంకోటి ఇవన్నీ ప్రేమిస్తే కదా ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తే ఇతరులుగా ప్రేమించే మనసు ఉంటుంది లేకుంటే ఉండడు కదా అదే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కదా అయితే నేను చెప్పాలని నేను నిశ్చయించుకొని చెప్పాలని వాక్యం దేవుడు వేరే వేరేల ద్వారా బయలుపరిచేసిడు అది నేను చెప్పలేకపోయినాను ఇంకా అయితే అది ఫస్ట్ ఉన్నాయి ఎప్పుడైతే నైట్ లేచి ఈ వాక్యం కోసం నన్ను కూర్చోబెట్టిండు నేను అది నైట్ రెండు గంటల నుంచి తెల్లారు గట గంటల వరకు వాక్యం దానిస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యమే చెప్పుమని చదా అట్లనే కానీ మనం తప్పించుకోవాలనుకుంటున్నాం దేవుడు చూపించింది కానీ దేవుడు ఏదైతే ఆయన చెప్పింది అదే దేవుని మాటనే ఆయన నెరవేర్చడు కదా కానీ మన మన స్వబుద్ధిని దేవుడు కదా ఆధారం చేసుకునేవాడు కదా ఎప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అందుకే స్వస్థ కలిగి మనము దేవునికి లోబడి ఉండాలి దేవుని వాక్యం అని ఈరోజు చెప్తుంది ఈరోజు మనకి కదా స్వస్థ కలిగి ఉండాలి మన బుద్ధి స్వస్థత కలిగి మంచి బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు చెప్తుంది కదా కాపుర గురించి గొర్రెల గొర్రెల గురించి చెప్పిన దేవుడు కదా ప్రతి ఒక్కరికి తీర్పు తీస్తారు ఎవరిని వదిలాడు దేవుడు కదా ఎవరిని వదిలాడు అందుకే భయం కలిగి ఉండండి కదా ఆయనను ప్రేమిస్తే కదా మీరు తీర్పుల్లో ఉండరు ఆయనను ప్రేమిస్తే సమస్తాన్ని సాహిస్తారు సమస్తాన్ని సాహిస్తారని దేని వాక్యం చెప్తుంది కదా నేను నా సొంతంగా ఏమి తీసుకొని చెప్పలేదు దేవుడు బయలుపరిచినా చెప్పిన కాబట్టి కదా ఏమైనా మనం అన్ని కదా సరి చేసుకొని కదా ఆయనకు వ్యతిరేకంగా తీసుకుడేసా మన నుంచి ఎందుకంటే ఈ లోకము నటనని గతిస్తుంది ఎందుకు మనకు కదా ఒక రోజు ఆయన ముంగలు నిలబడాలి కదా ఒక ముంగల్ ఒక రోజు ఆయన ముందు నిలబడాలి కదా ఆయన వచ్చినప్పుడు ఆయన ముంగళ శక్తి కలుగుటప్పుకు మనము నిలబడే వాళ్ళుగా ఉండాలి కదా భయపడి పరిగెత్తే వారుగా ఉండొద్దని ఇది వాక్యం మనం చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి కదా ఆయన బాధపడుతున్నాడు కాబట్టి మనకు దేవుడు బయలుపరుస్తున్న ఈ వాక్యం కదా అందుకే మనము ఈ వాక్యాన్ని అంగీకరించి మనం ఈ వాక్యాన్ని సగం నడుచుకుందాం కదా దేవుని మనం కదా ప్రే దేవుని ప్రేమను మన ఇతరులకు చూపిస్తాం కదా ఫస్ట్ వాళ్ళు మనం దేవుని సంతోషపరుస్తాము మరి నేను ఏమైనా ఎవరికైనా నేను చెప్పిన వాటిని ఈ యొక్క మాట బాధ కలుగుతా దానికి క్షమించని దేవుడు బయలుపరిచిందని ఇక్కడ చెప్పిన నా సొంతంగా అయితే నేను ఏది చెప్పలేదు కదా మరి దేవుని వాక్య దేవుడి మాటలను వాక్యం దీవించుకున్నాక రాధించుకుందాము స్తోత్రం స్తోత్రం ప్రభా పశుదాత్ముల దీవ ఏసు ప్రభా నా తండ్రి నీకు వందనారు అయ్యా రాజా ప్రభా నా తండ్రి దేవా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభా మా యొక్క మంచి కాపరి ప్రభా మీరుతండి ఏ మనుషుల దగ్గర ప్రబా మాకుతండి ప్రభా ఓదార్పు రాదు ప్రభాతండి అయ్యా కాని ప్రభావ మీరు ఓదార్చి వారు మమ్మల్ని కట్టుకట్టేవారు ప్రభా మమ్మల్ని బాగు చేయవాడు దివా ప్రభా అయ్యా మీరు ఈ రోజు ఎంత బాధతో మాతో మాట్లాడుతున్నారు ప్రభా తండి అయ్యా ప్రభ మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభావ తని ఒకవేళ బాబా మేము ఎవరైనా బాధిస్తున్న మా గొర్రెలు గొర్రెలుగా ఉన్నవారు ప్రభా ఒకవేళ తని తండ్రి సాటి వారితో ప్రభావ సరిగ్గా లేరేమోతండి ప్రభావ దయచేసి క్షమించండి బాబా అయ్యా మేము సరి చేసుకుంటాం తండ్రి మా సాటి వారి పట్ల కూడా మేము ప్రేమ సమాధానం కలిగి ఉంటాం తండి వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క కూడా మేము ఉంటుంది తోడండి బాబా తన్ని అయ్యా మేము మరి సాల్వ్ చేసే వారిగా సహాయపడండి తోడండి మా దోషములను పాపం క్షమించండి ప్రభావ మాలో ప్రతి బలహీతను తొలగించింది అయ్యా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా పరు దాక్కుంటుంది దివా ఏసూ ప్రభావ మీరు ఎంతగానో దుఃఖిస్తున్నారు ప్రభా తండ్రి అయా మీ ఆత్మ తన మా ఆత్మతో కలిసి మనం ఏకమై ఉన్నాం ప్రభా మాలో ఏతండి మరి అయా యొక్క ప్రేమ స్వభావమే కాండాలి కానీ ప్రభా ఈ మురుగ స్వభావం వాళ్ళు ఉంటానికి వీలేదని ప్రభా మీరు చెప్తున్నారు ప్రభా అయా లాంటి స్వభావం తీసుకుడేస్తాం దివా మేము తండి ప్రభా అయా మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా మేము ప్రభా అయా మేము క్షమించం అయా ప్రభా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించిన దివా మాకు తోడని నడిపించాను అయా క్షమించని ప్రభావ వచ్చిన ప్రతి వారిని ఆశీర్వించిన దీవానికి వర్ణనాలు చెల్లిస్తాం multimass Beast-Bundi, అయా వాకిం చేస్తా ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరిస్తున్నారు తల్లి మమ్మల్ని ఎంతగానో సరి చేసిన అయ్యాకండి అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి తను మమ్మల్ని హెచ్చరిస్తే మమ్మల్ని ప్రభా మీరు ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నారు దేవా అయ్యా ఎందరో ప్రభావ తను దినం చూడకుండా పోతున్నారు కానీ ఇది రోజు వరకు ఇంతవరకు మీ సన్నిధిలో మమ్మల్ని పెట్టుకుని ప్రభావం మమ్మల్ని ఊదాసు కృప మమ్మల్ని సరి చేస్తున్న ప్రభావతండి అయా మీ రాక్కడ వరకు కృప మెముతండి మమ్మల్ని మేము సరి చేసుకున్న ప్రభావిని నిందలు ఎన్ని వారంగా ఉండి మేము తండి సరే అప్పుల మాకు తోడు పుబ్బతండి అయా క్షమించే దేవుడు తండ్రి ప్రేమాసరి కూడా వాడవ దివా తండ్రి అయానికి వందనాలు ఎలా ఎవరైతే మీ మాట మీద తను సరి చేసుకుంటో వాళ్ళ పట్ల మీరు దయ కలిగిన దేవుడు ప్రభా అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవా అన్న తండండి అయా మరి వచ్చిన ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దచ్చండి తని అయానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభావ ఎవరైనా ఏ సమస్య విడిపించండి తండ్రి ఎస్ ప్రభాస్ కానీ అనారోగ్యంగా వారిని శసపరచండి ప్రభాతాన్ని ఈ గ్రూప్ లో నుంచి వాక్యాల నుంచి వారిని ప్రభాతాన్ని బలపరచం తండి ఈ వాక్యాలు మీ ప్రభావాలు బలపడవులాగన ప్రభా రక్షణ పొందు లాగన వారితో మాట్లాడండి దేవా అయా అది సేవ చేస్తున్నాను బలపరచ శక్తని కొన్ని తుక్కలు భద్రపరచండి ప్రభావ దివానికి స్తోత్రం చలిస్తున్నాం తను ప్రభావ ప్రతి ఒక్కలం ప్రభా మీ మనసు కలిగి మేము నడుచుకుంటాం అలాంటి స్వభావం బుద్ధి అలాంటి క్రియలు మేము కానీ నడిచి కలిగి మేము నడుచుకుంటాం తండ్రి దివా అయా మమ్మల్ని ఇంకా అయా ఎందుకంటే మీరు ఆగడ ప్రభా ఎదుటం నిలబడే ఇంకా శక్తి కలగవారు ఉండాలి ప్రభా దివానికి స్తోత్రమైన ప్రతిరోజు వాక్యం తర్వాత మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందన రాజా ఈ సమయం ఇచ్చినందుకు ప్రభా అయా దివా ఇక కేవీపేమ్ యొక్క గ్రూప్ లో ప్రభావ మేము అందరం ఏకమై తండి అయా మీ వాక్యం ప్రభావం మళ్ళీ పంచుకుంటూ ప్రభావ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు చెప్తండి అందుని బట్టి నీకు వందనాలు తండీ ప్రభా మరొకరికి ఒక మేము బలపడుతున్నాం దాన్ని అయా సమస్త మహిమ ఘనత ప్రభావము తండ్రి నీకే కలుగునీ తండ్రి మీరు ఆకలికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకునే ప్రాబా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమీన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ మన మధ్యలో మనోజన బ్లెస్సింగ్ ఇస్తారు మనోజనా మనోజనా ప్రైజ్ లార్డ్ మనోజన ఆశీర్వాదం చేయండి మన ప్రభు ప్రభు కృపా ఎల్లప్పుడూ సదాకాలం అనే రాక వరకు మనందరి కేరకు అందరికీ సదాకాలం తోడుండు కాక ఐ మీన్